విజయ గీతము మనసారని ే నీ రూపము చూడనామీనా నిపదేశము నా నిజీవముకే కుటము వేసి నీ బదందడాతాదాడచగండిందితకా అకడాంబురా లందకరదరాభిటి harbor kommer తకొడా క్నడాదల కెచడధ ADాడాుక్ంగ పశగాడా Sesండాడిటశడగను Tara ranged sweetie ల్తన్వం కెరాడబ� Yom Nabi ईश्वरम नी परिशुद्धलो छुपा दी येशया ने संकल्प में महिमा them see you. రించే నీ ప్రసన్న వదనము ఆరాధి అధిపద్యే a uh... లేదు అంటే ధర్మశాస్త్రం నీకు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటి ఒకవేళ ధర్మశాస్త్రం తెలువది అన్యజనుడు అయినా కూడా ధర్మశాస్త్రం ప్రకారం వాడు నడుస్తున్నాడు అనుకో వాడు దేవుని కబంధహసలు ఖచ్చితంగా ఉన్నట్టు అంట కదా మనం ధర్మశాస్త్రం తెలుసు ఇది చేయొద్దు ఇది చేయాలని మనకు తెలుసు అయినా కూడా మనం పాటించలేము అనుకో మనం వ్యర్థం అయిపోతామంట ఏమైతే ఏం అందుకుంటాం ఇక్కడ చూడండి పన్నెండవ శ్రమంలో ఇర్మశాస్త్రం కలిగిన వారి పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పును హలో ఎక్కడ చూడండి ఇంకేమంటున్నాడు దేవునికి పక్షపాతం లేదు ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేక నశించేదారంట ఇంకేమంటున్నాడు వినువారం మాత్రమయ్యే ఉండకుండా ఏం చేయాలంటే ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించి మాత్రమా ప్రవర్తించి వారి లాగానే ఉండి నీతి మందులుగా దగ్గర ఎంచబడాలంటే దేవుని దగ్గర ఎంచబడాలంట కదా దేవుని దగ్గర ఖచ్చితంగా నీతి మనం ఎంచబడాలా ధర్మశాస్త్రం మనకు తెలుసు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏది తప్పు ఏది అనేది మనకు ప్రతి ఒక్కరు తెలుసు తెలిసి కూడా మన పక్కల వ్యక్తుల మీద నిందలు కానీ లేదంటే ఒకరి మీద చాడించెప్పడం కానీ ఒకరి మీద అసహించుకోవడం కానీ వ్యభచార కానీ దొంగతనం కానీ లేకుంటే వారి మీద చాడించెప్పడం కానీ ఏది చెప్పినా కూడా అది వ్యర్థమైపోతుంది అంట ఎందుకు ధర్మశాస్త్రం తెలిసినా మనమే తప్పు చేస్తే అన్నిడు ఇంకెత రక్షించబడతాడు రక్షించబడలేడు ఎందుకంటే చెప్పే పొజిషన్ మనం తీసుకున్నప్పుడు మనం దాని ప్రకారం జీవించాలి ఒకవేళ మనం దాని ప్రకారం జీవించలేదానుకో అది వ్యర్థమైపోతుంది కదా మనం తెలుసు కాబట్టి మనం దేవుని చిత్తాంశాన్ని నడిపించబడదాం దేవుని ప్రకారంగా నడిపించబడదాం చిన్న వాక్యం దేవుడు దీవించు కాక ఆమెన్ స్థూత్రం పరిశుద్ర మహనుద్ర స్థలద్ర జీవుల దేవుడు వేసే అని వంద జరుగుతుంది అయ్యా నమ్మకమైన దేవుడా గొప్ప దేవుడు వేసి అని వంద జరుగుతుంది అవున ప్రభు అయ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన అవుతుంది అయ్యా ధర్మశాస్త్రం తెలుసుకున్న మేము అయ్యా త్రోటీలకు నీ కృపణ కనుకరమంలో దాయించండి జరుగుతుంది ఈయన నీతిని నీ సత్యాన్ని వెతుకుతున్నా మేము అయ్యా మళ్ళా అయ్యా పనికరాని వాటి సైడ్ మేము తిరగకుండా నీ కృపణ కనుక దాచని జరుగుతుంది అయ్యా తెలియకుండానే మేము పాపం చేస్తున్నది జరుగుతుంది ఆ విధంగా మేము పాపంలో పడిపోకుండా నృపను కనక్రమంలో దాచి జరుగుతుంది అయ్యా ఆగన్ ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళు పాపం చేసిన వాళ్ళతో మీరు పోల్చిన జరుగుతుంది అవునైనా పాపంలో పడిపోకుండా నీ కృపణ కనుకరమైన దాచించడం జరుగుతుంది పాపం వల్ల వచ్చే జీతం మళ్ళా మరణమైపోతున్నదవుతుంది అయ్యామృతమైన మా జీవితాలు వ్యర్థమైపోతున్న జరుగుతుంది శ్యానికి వంద జరుగుతుంది అయాన్ని చిత్తాంతరంగా లాభం మేము పాటించాలని కృపణ కనక్రమంలో దయచిన జరుగుతుంది అయాన్ని చిత్తాశ్రమంలో దీవించి ఆశీర్దించడం జరుగుతుంది ఆ ఇతరమైన మేము ద్వేషం కానీ కోపం కానీ ఆయా కలహంగానే ఉండకూడని కృపణ కనక్రమంలో దయచిన జరుగుతుంది అవన్నీ చిత్తాంతరంగా ప్రయోక్తలు కలిగి ఉండే పిల్లలని కృపణ కనుకంలో దయచిన జరుగుతుంది ప్రకారం మేము నడిచారని కృపణ కనక్రమంలో దయచేసి ప్రత్యేక పిల్లలు దీవించి ఆశీర్దించమని ఈ స్థలంలో వేడుకుంటున్నాం తండ్రి ప్రభా పరుద్ధరా కృప ఇక్కడ కనికరంగల దేవా రాజుల రాజ్య ప్రభుల ప్రభా దేవాది దేవ వేసే మీకు వందనలు ప్రభా వేసే వారికి ప్రభాన్ని అనుసరిస్తూ మేము మీ యొక్క రాజ్యం చేరగలుగుతాం ప్రభా దానికి మా సొంత తలంతో సొంత ఆలోచనలతో కానిపని ప్రభా మీ యొక్క ఫర్టు ఆత్మశక్తి బలం చేత నడిపించండి మీ యొక్క జ్ఞానం చేత నడిపించండి ప్రభా మీ నామ మహిమాగమే వాడబడాలా ప్రభా సహాయం మీద ఇచ్చేయండి ప్రభా వైరస్ ప్రభా మీ కృప మీ యొక్క కలికరం చేత ప్రభావ మీరే ప్రభావ వాళ్ళ కృపజీ చేయండి ప్రభు పెద్దల కలిగజేయండి ప్రభావ స్వచ్ఛత కలుగ చేయండి ప్రభా పరిశుద్ర సర్వనగదేవ కృప మీరు ఆత్మకార్యం జరిగించి ప్రభ మీరే ప్రభావ వాళ్ళ దయచేయమని ప్రార్థించిన తండ్రి పరిశుధ్ర తండ్రి మీకు వందనాలు వేసయ్యా మహోన్నత దేవ మీకే కృతజ్ఞతలైనా ప్రభా ఈ దినమంతా మీ యొక్క సాయం మీకు వందలు ప్రభా మధ్యాహ్న కాలం ప్రభావ మిమ్మల్ని స్థితించలాగా గణపరిచలాగా మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందలు ప్రభా మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలం ప్రభావ ఏ రీతిగా అన్య జన్లంతమల్ని మీ ఎంతగా నడిపించాలనో మీరు మాకు ఆ విషయం చూపిస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు మేము అదే రీతిగా ఉంటేం నైనా కాబట్టి ప్రభా మీ బిడ్డలుగా స్వీకరించినారు మీ యొక్క పరుషాత్మ విషయంగా అనుగ్రహించినారు కృపారుల చేత నడిపించినారు ఇంత కాలం సహకలు కూడా నడిపించిన దాన్ని బట్టి మీకు ఎంత వంద నాలుగు ప్రభావ కాబట్టి ఆయన ఈ యొక్క స్థాని మధ్యాహ్న కాలం మేము ప్రార్థిస్తుండగా ప్రభా ఎవరు కూడా నడిచడం మీకు ఇష్టం లేదు నేను కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరు ఏ శ్రీ క్రీస్తు నామంనే వాక్యం సెలవిస్తుంది కాబట్టి నేను ఎవరైనా కానీ ప్రభావ మీ యొక్క నామం నేనే రావాలా మీ చెంతకే రావాలా నేనే మార్గము సత్యము జీవమన్నారు నేను కట్టను మరోసారి జ్ఞాపకం చేసినందుకు మీకు ఎంతో వదనాలి ప్రభావ మీ ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి ఎదకుపోలేరన్న వాక్యం సెలవిస్తుంది తండ్రి కాబట్టి తండ్రి మీ యొక్క రక్తంలో కడగబడ్డ వారే అక్కడ నిలబడగలరు తండ్రి అటువంటి జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తాం వైరస్ బారిన పడ్డ వలన ముస్ ముట్టి స్వస్థపరచండి వైరస్ ని తన మళ్ళీ గద్దించమని ప్రార్థిస్తున్నామనైనా ఓ ప్రభా మనుషులందరి సత్యాన్ని సహాయపడండి ప్రభు ఇక తనమల్లి సంఘాలు తమ్మల్ని కలుసుకొని ఆరాధించడము ఆరుదుగా అయిపోతుంది కానీ ప్రభా రీతిగా విశ్వాసంలో పడిపోవడం ఓ ప్రభా తన మళ్ళీ సైతాన్ని విజృంభించినాడు వాడు సంఘము కలుసుకోనియకుండా వాడు ప్లాన్ చేస్తాడు ప్రభావ మనుషులు కలుసుకొని తన ఐక్యతతో ప్రార్థన చేయనీయకుండా వాడు అడిగిస్తాడు ప్రభావ కానీ మీరేం వర్గం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రార్థన చేయకపోతే మటుకు సైతాన్ని శక్తులు విజృంభిస్తేనే మీరు మాతో మాట్లాడారు ప్రభావ అందుకని ప్రభావ ఇక మేము ప్రార్థనలు కొనసాగిస్తున్నాం నైనా మరి మీరు మా ప్రార్థనలు మీకు ఎంతో బంధనాలు ప్రభావ ఇది అంతా మీ సాయం చేతి నడిపించండి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షలు పెట్టుకొని ఇంటికి చేర్చమని ఏ సుక్రిస్తున్నామా ప్రార్థిస్తున్నాం తండ్రి అన్న నా వాయిస్ వినిపిస్తున్నా వినిపిస్తుంది ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిశీదుల గొప్ప దేవ స్థౌర శక్తిమంతుడా జీవం గల తండ్రి జీవాధిపతి నీకే స్థుతులు స్తోత్రం అయిన గొప్ప దేవ నా దేవ ఇక మధ్య కాలే సమయంలో ఇచ్చిన ఇక సమయాన్ని బట్టి నీకు వందాల్ ప్రభా నాయన ఇసు ప్రభావ తండ్రి గొప్ప దేవ ఎంతో మందికి ధన్యత లేదు మీరు మాకు ప్రతి దినం ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానించి కృపను మాకు అనుగరించినారు ప్రభా నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న నా తండ్రి నా దేవా నీకు వందాల్ ప్రభా మీ వాక్యం చేత్ ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభా నీకు వందాలేసయ్యా అన్ని జనులందరూ ప్రభా తన ప్రభ ధర్మ ధర్మశాస్త్రాన్ని గ్రహించాలా ప్రభా ధర్మశాస్త్రం అంటే ఎందుకు తెలియని ప్రజల ప్రభా నా దేవా నా ప్రభ మీరే ధర్మశాస్త్రం ప్రభా ఓ ప్రభ నతన్ని మీకు శాస్త్రమే ప్రభా ధర్మం ప్రభా ఆ సత్యమే ప్రభా మీ ధర్మశాస్త్రం సత్య స్వరూపిన ధర్మశాస్త్రం ప్రభానికి వందాలు ప్రభా మీకు సత్యములకు ప్రభా మీ అనేకులు మీద నడిపించాలా ప్రభానికి వందాలేసయ్య గొప్ప దేవ మీరు ఆకటి దినాలే ఉంటున్నాం ప్రభా బహు భయంకరమైన శ్రమల కాలం ఉంటున్నాం ప్రభావ ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా మీ నీతి సత్యాన్ని ప్రభావ మేము అనుసరించి విశేషంగా ప్రభా మీ నీతిని ప్రకటించి బిడలుగా మమ్మల్ని తయారు నా దేవ నా ప్రభావ ఎంతో మంది ప్రభా నశించిపోతున్న లోకంలో ప్రభావ వాళ్ళందరూ రక్షణ పొందాలా ప్రభావ ప్రతి ఒక్కరు ఏ సుకరిస్తామని రక్షణ పొందాలా ఆకాశం కింద భూమి కింద ఏ నామంలో రక్షణ లేదు ఏసు క్రీస్తు నామంలో రక్షణ ఉందని ప్రభావ శిష్యులు ప్రకటించినారు అపోస్తులు ప్రకటించినారు యుగాంతములందు ప్రభావ మేము ధైర్యంగా మేము ప్రకటించాలా ఆ నామం కొరకు మేము నిలబడాలా ప్రభా అలీకులు మేము చూపించాలా ఏసుక్రీస్తు నామం ప్రభా నా దేవాసు ప్రభ మీరు మాకు సహాయకులు నడిపించండి ప్రభా నా దేవ నా ప్రభ నీకు వందాలి ప్రభా సంఘాలన్నీ ప్రభ సత్యములకు రావాలా ఐక్యత కలిగి రావాలా ప్రభా నా దేవా ప్రభ అంటే ఐక్యత దయచేయని ప్రభా నా తండ్రి ఈసుప్రభ మొదటి ప్రేమలోకి నడిపించని ప్రతి సంఘాని ప్రభ గొప్ప ఉద్యమంతో నింపడి ప్రభా నా దేవ ఈసు ప్రభ నా తండ్రి నీకు వందాలి ప్రభా సైతం శక్తులు కూడా కదిలింపబడాల ప్రభం అండి బలమైన ప్రార్థన ప్రతి సంఘం చేయాల ప్రభావ నైనా ఐస్ ప్రభావ ఎంతో మంది ఉన్నారు ప్రభావ పతి బిడ్డ మీరు బలపచ్చండి ప్రభా స్థిరపచ్చండి మీ నూతనమైన అభిషేకం అనుగరించమని ప్రార్థిష్టమైన నా దేవనా ప్రభ వైరస్ విజృంభిస్తుందిగా ప్రభావ తను ఎంతో మంది ప్రభావ వైరస్ కాహుతైపోతున్నారు చనిపోతున్నారు ప్రభావ నా దేవనా ప్రభావ మీ కనికెరం చూపించండి మీ కృప చూపించండి ప్రాభ పతి బిడ్డని మీరు స్వస్థపచ్చని ప్రభావ ఆ వైరస్ మీరు గద్దించమని ప్రాదిష్టమైన కృపగల తండ్రి మీ కనికెరం చూపించే ఆ బిడ్డలపైన ప్రభా ఒక్కరు వాళ్ళ జీతాలు మీకు సమర్పించుకోలేగనా ప్రతి బిడ మీరు ఆకర్షించుకునే ప్రభాయన వ్యాక్సిన్ మీరు కాపాడమని ప్రాదిష్టమైన అది సెకండ్ స్టేజ్ ఎంత భయంకరంగా ఉంది ఉగ్రతో మా మధ్యలో ఉందని మీరు చెప్పినారు ప్రభా అయినా ఇసు ప్రభా అయినా కానీ ప్రభ మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభావ మీ యొక్క రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకున్నారు ప్రభావ నైనా మీకు అంత మమ్మల్ని దాచుకున్నారు ప్రభావ నీకు వందాలు ఇస్తయ్యా గొప్పదేవ రాబోయే దినాల్లో ప్రభా ఇంకా ఎంతో భయంకరంగా ఉంటే ఒక అయినా మీరు మాకు ముందుగానే చూపించినారు ప్రభావ కాబట్టి ప్రతి దశలో మీరు జాగ్రత్తగా జీవించాల ప్రభా మరియు విశేషంగా ప్రభా అనేకులు ప్రవాహ తను మీకు క్రమంలోకి రావాలా మీకు సత్యమైన మార్గంలోకి రావాలా ప్రభా నా దేవా ఐసు ప్రభా అక్రమైన మార్గం నుంచి క్రమంలో రావాలి ఇసు ప్రభా నా దేవా ఐసు ప్రభా అనేక పర్యాల నుంచి ప్రభావ మీరు మాకు చూపిస్తున్నారు ఆ విధానం ప్రభావ ఆయన మెలకు సిద్ధికు క్రమంలో మేము చేరిన వాళ్ళం ప్రభా ఆయన మీరు ఆ క్రమంలో మీరు మమ్మల్ని నడిపించినారు నిరంతరం ప్రభా రాజకులుగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు ఓ ప్రభు అలాంటి కృపణ అలాంటి ధన్యత మీరు మాకు అనుగరించండి మీ సైన్లో మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభావ నీకు వందాలు ఇస్తు ప్రభా ఈ యొక్క మెల్కి సేదుక క్రమంలోకి మేము అనేకులు మేము నడిపించాలా ప్రభావ నైనా ఇస్తు ప్రభాతాన్ని మీరే మాకు సహాయకులు నడిపించండి అలాంటి అభిషేకం మాకు అనుగరించడం ప్రభావ జాగ్రత్తగా ప్రేమతో మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభా నైనా ఎస్తు ప్రభాలకు ఏ రీతిగా ప్రకటించాలో మాకు తెలియదు ప్రభావ మీరే మాకు జ్ఞానం అనుగురించి నడిపించండి మీరు లోకంలోకి వచ్చినప్పుడు ప్రభావ చదురు వాళ్ళు ఏం తెలియని వాళ్ళకి ఎంతగానో ప్రభావ ఓపికతోనే దీర్ఘ శాంతంతోనే బోధించినారు ప్రభావ ఎన్నో విషయాలు ఆ కొండ మీద కూర్చుని ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీరు ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రకటించినారు ప్రభావ ఓ ప్రభావతాన్ని ఎంతో మంది ప్రభావ మీ జ్ఞానానికి మీ మాటలకు ఆశ్చర్యపోయినారు ప్రభావ ఎంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయినారు ప్రభు ఎందుకంటే అది దైవ జ్ఞానం ప్రభావ ఆ జ్ఞానం మేము పొందుకునే మనుషులకు మేము ప్రకటించాలా అనేకులు మీతో ఆకర్షింపబడాలా ప్రభావ ప్రతి ఒక్కరు మీకు శిష్యులుగా చేయాలా సర్వలోకానికి వెళ్ళి మేము సర్వ సృష్టికి సువార్థ ప్రకటించాలా ప్రభావ ఆయన ఆ క్రమంలోకి మేము రావాలా ప్రభావ మేము చేయాలా ఆ రీతిగా ప్రభావ ఆయన అనేకులు స్వార్థ ప్రకటిస్తున్నారు కానీ ప్రభావ ఆయన శిష్యులుగా తయారు చేయలేకపోతున్నారు ప్రభావ కానీ మీరు అది మాకు బయలుపరిచినారు కాబట్టి మేము అది పట్టుకో మీ ముందుకు పోలాగానే మీరు సాయపడండి నా దేవ ఇద్దనమంతా మీరు మాకు తోడు నడిపించండి నూతనమైన కృప నూతన అభిషేకం మాకు అనుగ్రించండి చేసే ప్రతి పని వాటి అంతట్లో మీరు మాకు సహాయకులు నడిపించమని ప్రదిష్టమైన వాతావరణం కూడా మీకు అదుపులో తీసుకోండి ఒక ఎండ స్వరం నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభావ మీ కృపలో భద్రపరచుకోండి ఎంతోమంది ప్రభు ఎండలో పనిచేస్తున్నారు ప్రభావ ప్రతి బిడ్డలకు ప్రభావ మీరు కాపాడండి ఎండ దెబ్బరించి వాళ్ళు కాపాడని ప్రభావం వాళ్ళ కుటుంబాలకు కాపాడాలి అందరూ రక్షణ మార్గం దయచేసి ఓ ప్రభు ఇంకా ఎంతోమంది ప్రభావ ఇందులో రాలేదు ప్రభ ప్రతి ఒక్క బీడన ప్రభావం నడిపించండి ప్రభావ మీ వాక్యంలో సంపూర్ణంగా బలపడాలా నైనా ఇస్త ప్రభ మీ దైవత్వం ప్రభ మీ సంపూర్ణంగా అర్థం చేసుకోవాలా మీ జ్ఞానంలో సంపూర్ణంగా ప్రభ మేము ఓ ప్రభ మీరు నిమగ్నమైపోవాలా ప్రభా నైనా అలాంటి అభిషేకమ్మకు అనుగ్రహించి రాబోయే దినాలు ప్రభావ మేము అడుగు మనుషులు అడిగే ప్రతి ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాలా ప్రేమతో అలాంటి అభిషేకమ్మకు అనుగ్రహించండి ప్రభావ రాన బిడకు మీరు ఆశీర్వించండి దీవించండి నూతనంగా అభిషేకించి ఓ ప్రభావ ఇందులో ఆలుగు ఆరు పాల్గొన్న ప్రతి ఒక్క మీరు ఆశీర్వదించండి దీవించండి ఓ ప్రావు బలపచ్చాడు కుటుంబీకులంతా మీరు బలపచ్చాడు ప్రవా పిల్లల చుట్టూ మీకు కంచేసి మీరు దూతలు పెట్టండి వైరస్ నుంచి ప్రవా అక్క తన వ్యాక్సిన్ మీరు కాపాడండి మీ ప్రొటెక్షన్ మాకు అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని నిలబెట్టుకొని ఈ నామానికి మైము తెచ్చుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించు నామ్ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఇచ్చేసాను అన్న ఇచ్చాయి నువ్వే ఇచ్చాయి నువ్వే స్టార్ట్ చేసింది సరేనా మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ సదాకాలం తోడేను గాక ఆ అమ్మాయి